నిష్క్రియ కరణం క్రియా చేయుట క్రియ క్రియకు కారకములుంటాయి ఎవరిని గురించి దేనితో దేని కొరకు దేని వలన దేని యందు ఇంకా ఎందుకు ఎప్పుడు ఎవరు చేయవలే అన్న ప్రశ్నలకు సమాధానం కోర్చగా క్రియ జరుగుతుంది డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అని విచారణలో ఒక పద్ధతి ఉంది దేని గురించి అయినా ఎంక్వైరీ చేయాలనుకోండి దానికి డబ్ల్యూహెచ్ క్వశ్చన్లన్నీ వేయాలట వాటు వెన్ను వయీ వేరు ఇవన్నీ డబ్ల్యూహెచ్ క్వశ్చన్లు అంటారు ఈ ప్రశ్నలన్నీ వేస్తే విచారణ చేసినట్టు ఎంక్వైరీ చేసినట్టు నాట్ ఎంక్వైరీ ఎంక్వైరీ వేరు ఎంక్వైరీ వేరు ఎంక్వైరీ అంటే బయటికి చేసే ఎంక్వైరీ ఎక్కడ దొరుకుతుంది ఎలా దొరుకుతుంది ఏం చేయమంటారు అలా అలా ఏ ఏ ఏతో నడుస్తుంది అనమాట అంతా కూడా ఎవరు అన్నారు ఎప్పుడు అన్నారు ఎందుకు అన్నారు అంతా ఏ ఏ అనే అక్షరంతో నడుస్తుంది కదా అలాగే అక్కడ కూడా డబ్ల్యూహెచ్ ఇంగ్లీష్ నడితే డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అంటారు వీటన్నింటినీ కూడా ఎంక్వైరీకి పద్ధతి అనమాట ఈ పిల్లవాళ్ళ పిల్లలందరూ బాల్యంలో నుంచి యోగనంలోకి పరిణామం చెందే ప్రతి ఒక్కరూ అంటే ఎడోలసెంట్ అంటాం ఈ ఎడోలసెంట్ టీన్ ఏజ్లో ఈ డబ్ల్యూహెచ్ క్వశ్చన్లు బాగా ఎక్కువ వేస్తారు అన్నమాట వెయ్యాలి కూడా వాళ్ళు వేస్తేనే ఆ పరిణామం పూర్తవుతుంది ఇప్పుడు డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా ఇంకా డబ్ల్యూహెచ్ క్వశ్చన్లు వేస్తున్నాడు అనుకో అప్పుడు ఏదో తేడా ఉన్నట్టు పరిణామం పూర్తిగానట్టు అంటే ఏజ్ ఈజ్ జస్ట్ నెంబర్ అండి నేను ఇంకా ఎనభైలో కూడా ఎయిటీన్లోనే ఉన్నాడు ఎయిటీలో ఎయిటీన్ గానే ఉన్నానండి నేను అన్నాడు అనుకోండి ఎవరైనా కానీ సంథింగ్ ఈజ్ రాంగ్ ఎక్కడో పరిణామం పూర్తి కాలేదన్నమాట ఇంకా ఆయనలో తృష్ణ ఆ తృష్ణ తీరలేదన్నమాట ఈ విచారణ ఎక్కడి నుంచి మొదలవుతుందంటే తృష్ణ నుంచి మొదలవుతుంది ఆశాపాషం అంటారు ఈ ఆశాపాషమే అనేక ప్రశ్నలకు కారణభూతమవుతుంది ఎందుకు నీకు ఈ ఆశాపాష వచ్చింది మళ్ళీ ఎందుకన్నా ప్రశ్నించిన చూడండి అంటే ఇదేమిటంటే ఇంక్వైరీ నీలో కలిగే భావాలను ప్రశ్నించాలి నీలో కలిగేటటువంటి భావ పరంపరను యొక్క వేగాన్ని తగ్గించాలి మనోవేగాన్ని తగ్గించాలి వేగాన్ని తగ్గించాలి ప్రవృత్తించ నివృత్తించే ఇది ఎంక్వైరీ అదేమో ఎంక్వైరీ ఎంక్వైరీ రజోగుణం ఇది గుర్తుపెట్టుకోండి ఎంక్వైరీ రజోగుణం ఎంతసేపు వాడు బయటికే పోతాడంతే లోపలికి రాదు లోపలికి వచ్చిన వాడు ఏం చేసాడు ఇప్పుడు తన ఆలోచనలని తన భావాలని తనలో ఏర్పడుతున్నటువంటి రాగద్వేష సముచ్చయాన్ని మనం చాలాసార్లు అనేక సముచ్చయాలని గ్రూపులను చర్చించాం ఏదో రకరకాల గ్రూపులు ఉంటాయి నామక్రోధ లోకమోహ మదమాచార్య రాగద్వేష ఈర్ష్య అసూయ ఎట్సెట్రా ఇదంతా ఒక గ్రూపు అలాగే దైవాసుర సంపద్ విభాగ యోగంలో దేవతల యొక్క లక్షణాలు అమానిత్వాది లక్షణాలన్నీ ఒక గ్రూపు అలాగే భక్తి యోగంలో చూస్తే భక్తుడి యొక్క లక్షణాలన్ని ఒక గ్రూప్ అలాగే అద్వేస్తానా మైత్రకరుణ ఏర్మమో నిర్హంకారని భక్తుడి లక్షణాలు అద్వేస్తాది లక్షణాలు వరుసగా చెప్తాడు జ్ఞాని లక్షణాలు అమానిత్వాది లక్షణాలు వరుసగా చెప్తాడు ప్రజ్ఞ స్థిత ప్రజ్ఞుడైన వాడు ఎవడయ్యా ఆ స్థిత ప్రజ్ఞుడైన లక్షణాలని ఒక గ్రూప్ చెప్తాడు ఇట్లా భగవద్గీత అనేక రకాలైనటువంటి స్థితులను ఏకరూ పెడుతుంది జాగ్రత్తగా భగవద్గీతను అధ్యయనం చేయాలంటా ఉన్న కోసమని ఈ లక్షణాల సముచ్చయా అంతా కూడా అది చెప్తుంది నిష్కామ కర్మ ఏముండాలి నిష్కామకర్మ అంటే ఓ గ్రూప్ ఆఫ్ లక్షణాలు చెప్తుంది అట్లాగే అతడు అకర్త అసలు ఒక కాదు బోరా బాబు అని నేను నిషేధిస్తుంది ఆ నిషేధించినప్పుడు కొన్ని లక్షణాలతో నిషేధిస్తుంది అది అలా నిషేధించింది భగవద్గీత చదివే వాళ్ళందరూ ఇట్లా గుర్తుపట్టడం నేర్చుకోవాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆత్మ సంయమయోగం ఎలా సంయమించాలి కొన్ని లక్షణాలు చెప్తున్నా సమ దుఃఖ సుఖక్షమి సుఖదుఖాలయందు సాక్షిగా ఉండాలి ఇలా కొన్ని అంశాలు చెప్పుకోవాలి సరే ఏదేమైనప్పటికీ వాటిని అధ్యయనం చేసి వాటి నిజ జీవితంలో తన మీద తాను అప్లై చేయాలి ఎదుటి వాడి మీద చేయము జ్ఞానయోగి అంటే వాడు ఎదుటి వాడి మీద అప్లై చేయ తన మీద తాను అప్లై చేయాలి తన వేదాంతాన్నంతా తాను నేర్చుకున్న జ్ఞానాన్నంతా ఎటువైపు అప్లై చేయాలంటే తన మీద తాను అప్లై చేసి తాను శరీరం కాదు శరీరి అని దేహం కాదు దేహి అని నిర్ణయాన్ని పొందాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంక్వైరీ వలన నీకు నిర్ణయం రావాలి ఏమిటది నేను శరీరం కాదు శరీరీ నేను దేహం కాదు నేను దేహి ఇది రావాలి అంటే ఆ దేహి ఆ శరీరీ నిష్క్రియుడు పడేమి జలు